కళాప్రపూర్ణ వింజమూరి అనసూయాదేవి గారి నేను నా రచనలు పుస్తకంలో ఏడవ చాప్టర్ నా మేనమామ సభసదులకు నమస్కారం నా మేనమామను గురించి మాట్లాడమని నన్ను తన తాతను గురించి మాట్లాడమని మా అమ్మాయి రత్నపాపను ఐఐటి వారు దయతో ఆహ్వానించారు అందుకు కృతజ్ఞరాలని కానీ అలాగే ఆహ్వానించిన వారు అంగీకరించిన మేము కూడా కాస్త డెలికేట్గా ఫీల్ అవుతున్నామేమో అనుకుంటాను ఎందుకంటే ఒకే కుటుంబంలోని వారమైన మమ్మల్ని మాట్లాడమనడం మా మేనమామ కొడుకు బుజ్జాయిని తన తండ్రిని గురించి మాట్లాడమన్నట్టే ఏక కుటుంబీకులు ఒకరిని గురించి ఒకరు ఏం చెప్పుకోగలరు చెప్పండి కాబట్టి మామయ్యతో ఉన్న రక్త సంబంధాన్ని తాత్కాలికంగా విస్మరించి నాలుగు మాటలు చెప్తాను నా జీవితంలో తెలుగువారి మన్నననలందిన పైనీర్ మ్యూజిక్ కంపోజర్గా నేను రూపొందడం నా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను అలాగే నా మేనమామ అద్వితీయుడైన గేయ రచయిత కావడము నా పూర్వజన్మ సుకృతమే అని భావిస్తున్నాను ఎందుకంటే మా మామయ్య కేవలం పద్యాలు వ్రాసే కవిగానే ఉండిపోయి సాటిలేని మేటి గేయాలు రచించి ఉండకపోతే మేమా కవుల కుటుంబంలో పుట్టి కవితావాతావరణంలో పెరిగిన నేను ఆ పాటలు విని విని తన్మయత్వం చెంది ఉండకపోతే మ్యూజిక్ కంపోజర్ని అయ్యే అవకాశమూ ఆవశ్యకత ఏర్పడి ఉండేది కాదేమో మామయ్య తొలి గేయరచనలు కృష్ణపక్షము కన్నీరు మహతి కరుణరసం చిలికే కన్నీటిధారలు ఆ కన్నీటిని పన్నీటిగా రసిక హృదయాలపైన చల్లే అదృష్టం ప్రథమంగా నాకే కలగడం వల్ల తెలుగు తెలుగుదేశంలో పయనీర్ మ్యూజిక్ కంపోజర్ని అయ్యే గౌరవం నాకే దక్కింది పాత రోజులు జ్ఞాపకం వస్తున్నాయి అవి ఆనాటి పిఠాపురం యువరాజుగారి అంటే నేటి పుఠా పిఠాపురం మహారాజుగారి పెళ్లి రోజులు అప్పటికి నాకు ఏడో ఎనిమిదో ఏళ్ళుంటాయి అప్పటికే నేను కర్ణాటక సంగీత పోటీల్లో పథకాలు సాధించాను యువరాజుగారి పెళ్లికి మామయ్య పాటలు రాశాడు వాటిని వినగానే అప్రయ అప్రయత్నంగా వాటికి వరుసలు నాలో మెదిలాయి ఇలాగా పాడితే బావుంటుందని మామయ్యకి పాడి వినిపించాను మామయ్య ఆశ్చర్యానందాలతో ఇంట్లో వాళ్లని స్నేహితుల్ని పిలిచి వినిపించాడు ఆ బాగా సంగీతం తెలుసున్నవాళ్లు కూడా మెచ్చుకున్నారు ఆ పాటలు సీతారాముల పెళ్ళి చెలులారా చెల్లులారా అనేది నిలిపిరా పల్లకి నిలిపిరో యువరాజా అనేటువంటి పాట పువ్వు బంతులాడను నేను నేడు మన యువరాజు తన ప్రియరాలితే అనే మూడో పాట ఓ వేదవతి సతి అనే నాలుగవ పాట అల్లారు ముద్దుగా పెళ్లిలో ఈ పాటలు నేనే పాడాను పిఠాపురం మహారాణి చిన్నమాంబగారు నూట పదహారు కాసులు పరకాళా పరికిణి గుడ్డతాను లడ్లు మొదలైన పలహారాలు పెద్ద పళ్లెంలో పారితోషికం ఇచ్చారు ఇలాగ నలుగురు సరికి నాకు ఉత్సాహం కలిగింది అవి బ్రహ్మ సమాజోద్యమం బాగా సాగుతున్న రోజులు కాకినాడ బ్రహ్మ సమాజ మందిరంలో వారం జరిగే ప్రార్థనల్లోనూ బ్రహ్మోత్సవాల్లోనూ మామయ్య ప్రార్థనా గీతాలకి ట్యూన్స్ పెట్టి పాడేదాన్ని ఆ సమావేశాలు తిరువయ్యార్ త్యాగరాజు ఉత్సవాల్లాగా సంగీతారాధనలాగా ఉండేవి ఏ కొన్నో వ్రాసిన పాటలున్నా మూడు వంతులు మామయ్య పాటలే ఉండేవి ఈ పాటలే సగం ఆక్రమించేవి ఈ పాటలకి సెమీ క్లాసికల్ అండ్ లైట్ ట్యూన్స్ పెట్టి ఆ ప్రార్థనల్లో పాడేదాన్ని ఈ విధంగా మావయ్య కృష్ణశాస్త్రి పాటలు బ్రహ్మోత్సవాల్లో పాడుతూ మావయ్యతో పాటు దేశమంతా తిరిగాను ప్రచారం చేశాను బ్రహ్మర్షి వెంకటరత్నం నాయుడు గారికి నేను ఫేవరెట్ మనోరాల్ని బుద్ధిజం ప్రచారం చేసిన సంగమిత్రలాగా నువ్వు బ్రాహ్మోయిజంని చేయాలి అదే అదేవిధంగా సాహితీ సమితి నవ్య సాహిత్య పరిషత్ అభిప్రాయ రచయితల సంఘం ఇత్యాది సంస్థల సాహిత్య సమావేశాలన్నింటికీ నేను మామయ్యతో కలిసి వెళ్ళి మూడొంతులు మావయ్య పాటలు ఇంకా కొన్ని సుప్రసిద్ధ నవ్య కవుల గేయాల్ని నా సొంత ట్యూన్స్లో పాడేదాన్ని ఒక్కొక్కప్పుడు కొన్ని పాటలకు అప్పటికప్పుడు ట్యూన్ పెట్టి పాడవలసి వచ్చేది ఆ పాటల్లో ఉదాహరణకి నాకు జ్ఞాపకం ఉన్న కొన్ని పేర్లను పేర్కొంటాను పాట ముసురు కొను మునిమాపు అనే పాట పోకోయి అనే పాట తొలి వియోగిని అనే పాట కలువపు బతుకులు అనేటువంటిది ఐదో పాట మ్రోయింపకోయి మురళి మావయ్య ప్రార్థనా గీతాలు ఆధ్యాత్మికంగాను భావగీతాలు సాహితీపరంగాను ప్రజల్లో వింత సంచలనం కలిగి మామ యువరాసిన జాతీయ గీతాలు రాజకీయంగానూ సాంఘికంగానూ అంత సంచలనం కలిగించాయి గాంధీగారి స్వాతంత్ర్యోద్యమంతో ప్రారంభమైన ఆ పాటలు స్వాతంత్ర ఆగమనం నాటికి ఉప్పెనగా ఉప్పొంగాయి ఆ రోజుల్లో ఆ పాటలన్నీ నేను ట్యూలప్ట్టి పాడిన పాటలే ఈ పాటల్లో జనగణమన వందే మాతరంలాగే దేశమంతటా ప్రసిద్ధికి జాతీయ గీతం జయ జయ ప్రియ భారత జనయిత్రి నా చిన్నప్పుడు నేను మ్యూజిక్ కంపోజ్ చేసిన పాపులర్ పాట తర్వాత ఈ పాటని హెచ్ఎంవి వారు గ్రామ్ఫోన్ రికార్డులో పాడాను ప్రార్థనా గీతాలు భావగీతాలు జాతీయ గీతాలు ఒక్కొక్క తెగ శ్రోతల్ని ముగ్ధుల్ని చేశాయి కానీ ఆల్ ఇండియా రేడియో కోసం రాసిన గేయ నాటికలు అన్ని తెగల వారిని ముగ్ధుల్ని చేశాయి అలా మామయ్య రాసిన గేయ నాటికల్లో ఎక్కువ సాహిత్య ప్రధానమైన లిరికల్గా ఉన్న ఊర్వశి విద్యావతి గుహుడు శ్రీకృష్ణుడు కృష్ణ జన్మాష్టమి మొదలైన సుప్రసిద్ధ సంగీత నాటకాలకి సంగీత దర్శకత్వం చేశాను మామయ్య ఏఐఆర్ వారికి ఎప్పుడూ పాటలు టైంకి వ్రాసి ఇవ్వకపోవడంతో ఇంకా లాభం లేదు అన్న భయంతో వారి గుండెలు దడదలాడి ఆఖరి నిమిషంలో ఆ స్క్రిప్టు ఇవ్వడం దాంట్లో ఉండే పాటలన్నింటికీ ఆ క్షణమే ఆసుధారని ట్యూన్స్ పెట్టి వేడివేడిగా ఏఐఆర్ వారికి అందివ్వడము పాడడము అన్నాడు పిపాటి కవితాశిల్పి అయిన నా మామయ్య కృష్ణశాస్త్రి తన విద్యావతి నాటికలో వ్రాసిన ఇరవై పాటలకు అన్ని వన్నెలతోనూ నేను ఒక్కరోజులోనే ట్యూన్స్ పెట్టగలిగానంటే ఆ పాటల సాహిత్యం నాలో రేకెత్తించిన డైనమిక్ ఇన్స్పిరేషనే కారణం ఆ నాటికలో పాపులర్ అయిన పాటలు ఓహో వసంత ఈ నిధాగ విదాహమెందుకో ఆషాఢము అభిసారిక తెల్లరెల్లు బయలులో రావే ప్రాపుట్ ప్రాపుట్కాలమా ఇంటి మొగసాల వేంచేసిన ప్రతి శిశిర హృదయము వాని పాట కన్నయున్మున్న శ్రీఖండశైల సానువుల ఆషాఢ యోషామణి నేడేరమ్ము నేడేరమ్ము శిథిలాశ్రయమేమేనులే మొదలైనవి అందరు పండితులు ఎలా కవులు కాలేరో అందరు కవులు అలాగే గేయరచయితలు కాలేరు నా దృష్టిలో ప్రా పాట వ్రాసిన వారందరూ గేయరచయితలు కారు చదివితే బాగుండేదల్లా పాట కాదు సంగీతానికి అందుబాటులో ఉండి పాడడానికి అనువైందే ఉత్తమ గేయం అనిపించుకుంటుంది ఆ దృష్టితో చూస్తే మామయ్య గేయరచనలు సాహిత్యరంగంలో ఒక విప్లవం రేపి క్రొత్త పంధాను ఏర్పరిచాయనడంలో ఏ సందేహం లేదు ప్ర పద్యాల్లో ప్రతీ గణమూ ఒకే తాళంలో ఉండదు గేయాలు ఏదో ఒక తాళంలో ఇమడలేదంటే అది క్షమించరాని మహాపరాధం అందుకే గేయ రచన మహాకష్టం పద్యాల్లో ఉండే రక్తులు ఇంకా ఎన్నో అలంకారాలు నడకలు ఉంటే గాని ఏ పాటకి గొప్ప ట్యూన్స్ రావడం కష్టం అనుకుంటాను మామయ్య గేయాలన్నీ ఉత్తమ రచనలే కావడం సాహిత్యలోకానికి ముఖ్యంగా నాకు మహా అదృష్టం ఎందుకంటే మామయ్య పాటలో అన్ అన్మ్యూజికల్ వర్డ్ ఒక్కటి ఉండదు అందుచేత ఆ మాటలే మ్యూజిక్ కంపోజర్కి తను పెట్టబోయే ట్యూన్ని అందిస్తాయి అప్పుడే సాహిత్యము సంగీతము ఒకే ఉన్నత స్థాయినందుకుని రసోత్పత్తి కలుగుతుంది సంగీతానికి అనువైన అలాంటి ఉత్తమ గేయాలు మొదట అన్నమాచార్యుడు క్షేత్రయ్య తరువాత త్యాగరాజు కృష్ణశాస్త్రి వ్రాయగలిగారు అలాంటి మా మావయ్య ఉత్తమ గేయాలెన్నింటికో తగిన సంగీతం కూర్చే మొదటి అవకాశం కృష్ణశాస్త్రి మేనకోడలినైన నాకు దక్కినందుకు గర్వపడుతున్నాను ఆ పాటలలో కొన్ని ఓహో వసంతమా మధూదయంలో ఏ కొని తెచ్చనో సంధ్యలో మంద లోలానిలమ్ము కార్తీకి రాత్రిళ్ళూ వేయబోవని తలుపు తియ్యమంటూ పిలుపు అవనియంతా పెద్ద అక్షయపాత్ర ఎటుల నేనీలీలకీర్తింతు మరువకే ఈ దాసిమాట ఈ నడిరేయీ దాసిగా నుండుటికైనా తగన ఈ వింత లీలాటి వేరేయి చూసను హే భారత జననీ జయ జయ ప్రియ భారత జనయిత్రి పడవ నడుపుము కర్ణధారి ఇవి మచ్చుకి కొన్ని పాటలు ఈ పాటల సంగీతం కూడా నేను యాభై ఏళ్లకు ముందు కంపోజ్ చేసి పాడిన పాటలే ఈ పాటలకి వార్ధక్యం లేదు నాటి పాటలకి ఏ మాత్రం తీసిపోవని పెద్దలన్నమాట